సంకీర్తన తొంభై ఒకటి ఏలిక బంటువరుసకిది చెల్లున ఆలై తిరిగెదన నీవు దేహమీయగాను అంబరము కోరెను ఆవల నాకిది యొక్క అపరాధము చేవదేర సంసారిజేయగా విజ్ఞానినయ్యే ఆవటించి నిది యొక్క అపరాధము పంచేంద్రియముల నాపై పంపు నీవు వెట్టగా అంచనే తోసెననేది అపరాధము కంచములోబెట్టి నీవు కర్మము చేయించగాను అంశునదొచ్చి విడిచెనది అపరాధము సన్నిధై నీవుండగాను సంతోషానందమున నన్ను వట్టియున్నాడనపరాధము ఎన్నిక శ్రీవెంకటేశడ నీకు నేను అన్నిటా కాచితి వినాయపరాధము